పశు ధర దేవా మీకు వదనాలైన సర్వీ లిస్ట్ కురిశా కాలం అంతా పెట్టని మీకు ఎంతో బదనాలైన దినానికి మీకు నూతనమైన జీవించాలి మీద మాత్రం మాట్లాడండి అలా ఉంటుంది లేకుండా రోషన్ పౌరుషండి మీ పక్షంగా జీవించే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా యుగం ముగించే కాలం ఏదో అవుతుండగా మేము ఏ రీతిగా మీ కొడుకు జీవించాలా ఆటో ఏ రీతిగా నడిపించాలి మీరే సహాయపడి నడిపించామని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మా షేర అనారోగ్యాన్ని కొట్టువేయండి ప్రతి కాలశక్తి అనే సభిస్తున్నాం అలాగే బిడ్డలకి బ్రదర్స్ అందరికీ వారి కుటుంబికులకి మీరు అక్కడ ఎంతో సంగతంగా ఉంటుండగా వాళ్ళని అందరూ మేము చిధపరచాలి ఆత్మీయ జీవితాలు ఎదుగులాగనండి తన పక్షుదార్థుడి తన ఎదుగులాగా సేపడమని పండిస్తున్నాం వారిని తన వాళ్ళు కాపాడండి వాళ్ళ కుటుంబాలను కాపాడండి వాళ్ళ ప్రమోషన్స్ కాపడండి జీతాలను కాపాడండి నేను ఇంటి మున్సిపాలిటీ నుంచి బిడ్డలుగా తయారు చేయండి ఇంతమంది పెళ్ళలు పిల్లలు ఎక్కడ మా గుంటు లో రాముడు బ్రదర్ వాళ్ళ భార్యను ముట్టండి చట్టపరచుడు వారికి సంతానం దయచేయండి ఆయొక్క బ్రదర్ వాళ్ళు మా పవన్ ముట్ట వారికి తన భార్య మాధునిని ముట్టి స్వస్థపరచండి వారి సంతానం దేయండి అయిపోయిన కేరి పరచండి వారి సంతానం దాచేయండి స్వరాజ్ కేతరింగ్ స్వస్థపరచండి వారి సంతానం దాయిచేయండి తులసి ప్రవీణ్ వారిని ముట్టండి స్వస్థపరచండి వారి సంతానం ఇచ్చేయండి ప్రభు వారి మంది ఉంటాడు తండ్రి అవునైనా గర్భఫలం మీరు బహుమానం ఆ బహుమానం అనుగ్రహించి వారి మీద నిన్న తొలగించండి అవమానం కలిగించండి start heal them right now jesus name pray for some phenomenal healing would they chain na today let them take total na powerful to change the body wow adigana prathi prarthane ki mere vichan dai chestunna ando so get protection pranali kalanne mandaram madhe kalam koru saginchu konda agana sahayapadandi tanri ee prarthana antakla mere adhipathyam baninchandi mere maivaramandi ee paatal dwara vaakyam dar mere maivarandi ee kurukumal sakshyam idukukoman నా ప్రార్థించ్వారా దినిచేతుల విచూ నాత్మద్ ద్వారా దినిచేతులని ఏ విచను శక్తితకాను బముతూ నిధి కాదను నాత్మద్వారా దినిచేతుల విచు నా ద్వారా దినిచేతుల విచ్ఛను ఓ గో పార్వతమా జరుబా బడ్డగించను ఓ గోపార్వతమా జరుబా బెలు నడ్డగించను ఎంత మాత్రపుదానవు పుదానవు నీవ నేను సదును భూమిగా మారదవు ఎంత మాత్ర పుదాన నీవ నేను సదును శక్తి చేత కాద బలముతో నిధి కాద ఆత్మ ద్వారా దీని చేతునని ఏ సై నాత్మ ద్వారా దీని చేతున్నీ ఏ సైఎస్ల ఓ ఈ విను నీ భాగ్యం ఓ గొప్ప విను నీ భాగ్యం ఏ సయ్య రాక్షించినులే ఓలేన వారెవరు సయ్య రాక్షించిను ఓ లేన వార శక్తి చేత కాదనను బలముతో నిధి కాదనను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ మనం చిన్న వాక్యాన్ని చూసుకుంటాం కదా సాధారణంగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించాం మనం ఏంటంటే ఎక్కువ ప్రవచనాత్మకంగా ఉంటాయి వాక్యాలు కాబట్టి కొంచెం డిఫరెన్స్ చూద్దాం బట్ ఏదైనా కానీ ఏ వాక్యం చూసినా చివరికి ప్రవర్శానికి దారి తీస్తుంది ఏ వాక్యం చూసినా అది చివరికి ప్రవర్శానికి దారి తీస్తుంది ప్రసంగి పన్నెండవ అధ్యాయం తీసిన ప్రసంగి పన్నెండవ అధ్యాయాన్ని పిల్లల కూడా అర్థం చేసుకుందాం పరిశుభ్రవ తండ్రి మనకి కనీసం ఒక టూ త్రీ టైమ్స్ గతంలో ధ్యానించినప్పుడు ఒక పన్నెండవ అధ్యాయాన్ని మరోసారి మీరు మధ్య అనుకుంటుంది మీకు ఈ యొక్క వాక్యాన్ని మేము గ్రహించబోతున్నా మీ యొక్క ఆత్మీయ నడిపింటూ మాకు అందరికాన్ని ఏ రీతిగా మీరు సమర్పించుకొని జీవించాల మేనే మాకు సహాయకంగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క ప్రతీ వాక్యాలను సత్యం నుంచి చూసిన మా యొక్క ఆత్మీయ నియంత్రణ ప్రార్థిస్తున్నాం ఇందులో నిజంగా చూడాల ప్రభావ మా జీవితాలలో ముఖ్యంగా అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మా బలపడాలంటే ప్రతి వాక్యాన్ని వాడుకోవాలి మా జీవితంలో అప్పుడు మాకు సాక్ష్యం ఉంటుంది అయినా దాని ఇతరులతో మేము పంచుకోగలం అటువంటి బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రసంగి పన్నెండవ అధ్యాయం అంటే ప్రసంగి అంటే చివరి అధ్యాయం అన్నట్టు అధ్యాయం ఇది సొలమును రచించిన ఒక చరిత్రలో ఒక రుజువు అన్నట్టు ముఖ్యంగా తన వృద్ధాప్యంలో సొలమును తన ఏమన్నా కాలంలో ఏ రీతిగా జీవించడం మనకు అందరూ తెలుసు తొలమును యొక్క పర్సనాలిటీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటది యాక్చువల్ గా అతను తొలమును రాజు కావద్దు దావిదు ఆ యొక్క బత్స బత్సవా కొడుకు కదా తొలమున్ అయితే దావిడ్కి పెద్ద కుమారుడు ఉంటాడు కంటే పెద్ద కుమారుడు అందరికంటే పెద్దోడు అక్షలోముడు అక్షరం చనిపోయింటాడు కాబట్టి అక్షరం తర్వాత ఇంకొకడు ఉంటాడు ఆయన పేరు నాకు జ్ఞాపకానికి వస్తలేదు అతను ఇంకా దావి మరణ శైలి మీద ఆ రెండవ కుమారుడు ఇంకా నేనే రాజు అనేసి తీర్మానించుకొని ఆ ఆ మొత్తం దేశానికి అనౌన్స్మెంట్ కూడా తీసేస్తాడు చేసేసి ఇంకా సిం మాసం ఫంక్షన్ స్టార్ట్ చేయడం అవన్నీ సార్ ఆ టైంలో బస్ సేవ ఏం చేస్తాడు అంటే దావిదగ్గరికి పోతుంది ఆయన మరణించే టైంలో పోయి నువ్వు నాకు వాగ్దానం చెయ్యాల కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలని అప్పుడు నాకు అనిపించింది బత్సబా మైండ్ లో ఎంత కాలం నుంచి అది దాచబడి ఉంది ఎందుకంటే ఇది ఏ పుస్తకాలలో మనకు తెలియదు ఏ గ్రంథాలలో మనం చదవం ఇది బత్సబా పర్సనాలిటీ ఏంటంటే నువ్వు ఆయమే బద్లా తీసుకుంటుంది అన్నట్టు దావిడు మరణించే టైంకి ఈ వాక్యాలు ఎవరు చెప్పలేరు ఎవరు వినలేరు కూడా ఇది కష్టతరమైంది సొలమోను అసలు రాజా రాజరీతం రావడం అవసరం లేదు అతను ఎందుకంటే యోగ్యత లేదు ఎందుకంటే చిన్నోడు తనకంటే పెద్దోడు ఉంటాడు అన్నకి పట్టాభిషేకం చేయాలి అసలు న్యాయబద్ధంగా చూస్తే కానీ ఏం చేస్తున్నా అంటే పోయి మరణించే టైంలో ఆయనతో జబర్దస్తి చేయించుకొని శాసనం దీపించుకుంటది రావిడి దగ్గర నుంచి దీపించుకొని సొలమోని రాజుగా తీసుకుంటది సొలమోను బహు కఠినుడు తలమోని తెలియదు ఆయన పర్సనాలిటీ ఎప్పుడైనా ఓపికగా ఉంటే చదవండి సులభం ఎంత కఠినడంటే తన తన రాజ్యంలో ఈ ఇక్రా పన్నెండు గోత్రీకులతో విపరీతంగా పని చేయించుకుంటాడు బారం మచ్ భారం పెడతాడు మీద ఇంకైతే మనకు తెలుసు సమ్యుల గ్రంథంలో కూడా మనం చూస్తాం మొదటి అభ్యా మొదటి గ్రంథంలో దేవుడు సమయాలతో మాట్లాడాడు వీళ్ళు రాజును అడుగుతున్నారు కదా చెప్పు వాళ్ళకి రాజుని అడిగితే వచ్చే బాధలు రాజు నుంచి వచ్చే అనర్ధాలేమి రాజు నుంచి వచ్చే కష్టాలు ఏంటో వాళ్ళకి చెప్పు అయినా కాని వాళ్ళు అడిగినట్లు వాళ్ళకి రాజు ఇయ్యి అని చెప్తాడు దేవుడు అందులో చెప్తాను రాజు ఏ రీతిగా మీ మీద బారాలు మోపుతాడు మీ పిల్లల్ని ఎట్లా వాడుకుంటాడు వాడు మీ ఆస్తులని మీ సంపాదనని ఎట్లా వాడు వాడుకుంటాడు ట్యాక్స్ రూపకంగా దోచుకుంటాడు అన్నీ చెప్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవన్నీ నెరవేరుతాయి మన కాలంలో రాజులు ఇప్పుడు మన మన టైం మన కాలంలో రాజులు కాన్సెప్ట్ లేదు మినిస్టర్లు అంత ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు జనరల్స్ ఇట్లా పేర్లు పెట్టిన వాళ్ళు యూనియన్ మినిస్టర్స్ అని ఎంపీస్ అని ఎమ్మెల్యేస్ అని వీళ్ళే మనకు రాదు అన్నట్టు సో బట్ పేరు మార్చుకున్నంత మాత్రం వ్యవస్థ మారదు విధానాలు మారవు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు మనల్ని దోచుకుంటుంటారు ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా ప్రాపర్టీ ట్యాక్స్ రూపంగా జీఎస్టీ రూపకంగా ఏమేమో ట్యాక్స్ ఏమేమో ట్యాక్సులు వేస్తా ఉంటారు మున్సిపాలిటీ అని సెట్స్ అని వాటర్ సెట్స్ ఎలక్ట్రిసిటీ అన్ని ట్యాక్స్ మనము సంపాదించుకుందా అంతా ట్యాక్స్ రూపంగా ఉదాహరణకి ఇప్పుడు 100 30% పర్సెంట్ ట్యాక్స్ పెడతా సంవత్సరానికి ఆ సంపాదనలో అంటే హండ్రెడ్ రూపీస్ లో థర్టీ రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ పోతుందా సరే వాటి నుంచి సేవ్ చేసుకున్నట్టు దొంగ బిల్లులు పెట్టాలి కాబట్టి నేను ఎందుకంటే మన ప్రభు జ్ఞాపకం చేసింది ఒక అతన్ని శోధించినప్పుడు కై సరికు పన్ను కట్టడం న్యాయమా కాదా అంటే ఆ కాఫీ తీసుకుంటారని అంటారు కాఫీ తీసుకొచ్చినప్పుడు దాన్ని చూపిస్తారు దీని మీద ఎవరి ముఖం ఉంది ఎవరి బొమ్మ ఉంది అంటే కడితారు అంటారు తప్పి కైకర్కి ఇచ్చేయండి దేవుడి దేవునికి అంటాడు కాబట్టి ట్యాక్స్ కట్టడంలో తప్పు లేదు అని ఆయన చెప్తున్నాడు తర్వాత ఏమంటుండంటే అది అయినదే కాబట్టి వాడే ప్రింట్ చేసింది కాబట్టి వాటిని చూడాల నష్టం ఏముంది అన్నట్టు మాట్లాడుతుండ్రుగా కానీ పన్ను కట్టడానికి అది ముఖ్యమైనది అక్కడ దేవుణ్ణి నీరుస్తుంటారు దేవుడి దేవునికి అంటే దేవుడి ఏంటి ఇప్పుడు కాయిన్ మీద కరిచే బొమ్మ ఉంది కానీ మళ్ళీ దేవునికి ఇవ్వాల్సింది ఏ బొమ్మ బొమ్మ ఉంటే దేవునికి ఇచ్చింది అది కాయను అప్ప కాసు మీద కైసరు సీజర్ ఇంగ్లీష్ సీజర్ అంటారు ఆ జూలియ సీజర్ అనుకుంటా ఆయన పేరు రాజు పేరు సీజర్ అగారు కదా ఇద్దరు ఉంటారు సీజర్లు చరిత్రలో మన పరువు కాలంలో ఉండేది ఆ జూలియ సీజర్ అనుకుంటా కరెక్ట్ ఈ జూలియ సీజర్ బొమ్మ ఉంటుంది కాసు మీద కాబట్టి వాడికి ఇచ్చామన్నాడు మళ్ళీ దేవుడి దేవునికి ఇచ్చామంటే దేవుని ముఖము ఎవరి ఆయన స్వరూపంలో మనం తయారు చేయబడ్డాం కదా కాబట్టి దేవుని ముఖము మన ముఖము ఒకటే అన్నది చెప్తున్నాడు అక్కడ దేవుడు వేసు ప్రభు కానీ ఎవరు గ్రహించలే ఆ రోజు అడిగింద యాజపి సరే కవిత కైసరికి ఇచ్చేస్తాము మళ్ళీ అని అడిగితే ఆ రోజు చెప్పేటప్పుడు వేసుకోవు ఈ రోజు కూడా ఎవరు అడిగారు ఎవరు తెలియదు కూడా మన ప్రభు ఎక్కువైతే బయలుపరుస్తూనే ఉంటాడు ఆ విషయాలు ఎందుకంటే మనం ఏ వాక్యాన్ని చేసినా ప్రవచనాత్మకంగానే ఉంటాయి ఆ ఎందుకంటే అది ఆత్మ దేవుని యొక్క దేవుని ముఖము నీ ముఖం మీద ఉంది కాబట్టి మీ జీవితంలో ఉంది కాబట్టి నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవాలా అనేది అక్కడ పాయింట్ హెచ్చరించండి కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు అర్థం గ్రహించలేదు అర్గం కూడా అడగలేదు కన్ఫ్యూజన్ అది వాళ్ళకి ఆయనని శోధించడానికి వచ్చేది పన్ను ఆయన ఏమన్నాడు కట్టొచ్చు అన్నాడు కానీ అసలు అది కాదు మీరు మీరు మీరు ఆలోచించాల్సింది పన్ను గట్టకు సంబంధించిన దేవుడి దేవుడికి ఇవ్వకపోతున్నారు ఎందుకంటే మనమంతా ఆయన సృష్టి ఆయన మనల్ని పుట్టింపజేసి ఆయన పోషింపజేస్తున్నాడు అని మనమంతా ఆయన వారం కాబట్టి ఆయన మేపు గొడవం కాబట్టి మనం ఆయన సమర్పించుకోకుండా నువ్వు నీ జీవితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అది అర్థం కాదు స్థితిలో కానీ సొలమును ఆ యొక్క ఈశ్వర్ తల్ని బొక్క కఠినంగా పనిచేయించుకుంటాడు సొలమును రాజు బలవంతం మీద రాజు చేస్తాడు కాబట్టి నాకు అనిపించింది బసేవాకి ఎంత కాలం నుంచి దావేది మీద కోపం ఉంది నా కుటుంబాన్ని శరణనాశం చేసిన వాళ్ళు భర్తని జన్పించినవు దాని తర్వాత అజీతమంతా జందరగోళం తీసుకునేస్తున్నావు అని నాకు బలవంతమీదంటే గౌరకంగా వేగించడిన స్త్రీని ముట్టకూడదు ఎందుకంటే మోసే రచించిన ధర్మశాస్త్రాల నాం చేసినప్పుడు దేవుని కదా మీ పొరుగు వాడిని ఏది ఆకించకర ఇది కొంచెం బహు కష్టతరమైన వాక్యం ఎందుకంటే నేను చెప్పినప్పుడు చెప్తానేది పొరుగు వాడిని ఏది ఆశించే సరే నువ్వు అప్పుడు తీసుకుంటావు ఒక్క దగ్గర నుంచి మర్చిపోతే వివరానికి లేకపోతే వివరానికి వెనకాలని చేస్తూ ఉంటావు లేదా లేదు డబ్బులు లేదు అది కదా మనం ఇవ్వకపోతే పాప అక్కడ పాపం తీస్తుంది ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నాను అది తిరిగి ఇచ్చే అలా లేకపోతే పదయాంగలు వెల్లడించినట్లే మరి చాలా మంది ఏమంటారు అంటే రక్షణ పొందిన అవసరం లేదు కదంట అది మోసం అన్నట్టు మోసకరమైన బోధ అది ఆ ఎందుకంటే సర్వశాస్త్రమంతా ప్రభు మన ప్రభు నిర్వర్తించింది కాబట్టి మనం దాన్ని పాటించలేదు అవసరం లేదని చెప్తారు అది మోసకరమైన బోధ అట్లా సమర్థించుకొని అప్పులు తీయడము అప్పులు ఎగరగొట్టడము అది దేవునికి బహు అర్థమైంది ఎందుకంటే అప్పుడు పచ్చివాడు కూడా దేవుని కషాయండి అప్పుడు తీసుకోవడా దేవుడి కషాయం అనేది వాళ్ళు కానీ అట్లా ఉండే ఈ రోజు అప్పు లేకుండా దిశకున్నాడా దూరం చేస్తున్నాం కానీ దాన్ని తగిన సమయంలో ఆ యొక్క అగ్రిమెంట్ ప్రకారంగా దాన్ని తిరిగి ఇచ్చేయాల అతిథిగా దైవజననే పాపంలో పడిపోయారు ఆ పదే ఆయన ఉల్లంఘించిన వాళ్ళు నా కొంతమంది దేవజన్ డబ్బులు తీసుకుని వాపసు ఇవ్వలేగారు చాలా మంది నా ఓన్ టైమ్స్ లో అవసరం ఉన్నాయి కదా డబ్బు అంటే మళ్ళీ అది తీసుకోవడం సరే డ్రైవర్ గారికి డబ్బులు అవసరం ఉన్నాయి అని ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళ కదా ఆ పాత్ర ఏమనుకుంటే ఇది నా హక్కు ఆంగ్రి నుంచి నేను డబ్బులు తీసుకోవడం నా హక్కు అనుకుంటుండే అది మోసం కదా వాడు అర్థం చేసుకుంటే ఇది పది ఒక ఆగ్ని ఉల్లంఘించడం అనేది కాబట్టి పులమోను తల బహు భారంగా ఉన్నప్పుడు తన చనిపోయినాక తన కుమారుడు జరుపు వస్తారు కుమారుడు ఎరోబామ్ కదా ఆయన ఎగరికి వచ్చి మాకు మీ నాయన మాకు మా పుజల మీద బహుభారం పెట్టిండు కనీసం నువ్వు అన్న దాన్ని మా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించు మా ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించు మా వచ్చే పంటలో ఆదాయం ఏం మిగులుతుంది కరువు కాలంలో మనం అమ్మున్నాం అంటే వారు ఏం చేస్తారు మన తో డిస్కస్ చేసి అంత తాగుబోతలుంటారు అన్నట్టు ఎరోబామ్ అంటే తాగుబోతారు అన్నట్టు తాగో చాలా మందికి వెళ్ళకపోవచ్చు ఇప్పుడు ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంది దాని పేరు ఎరోబామ్ అట్లా వెచ్చారు పేరు ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ వాడతారంటే ఈ బార్ల వాడతారు అన్నట్టు ఈ విస్కీ అవి తాగుటప్పుడు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ కనెక్షన్స్ చిన్న బోర్డ్ లో వాళ్ళ గ్లాస్ ఉంటాయి కదా ఆ గ్లాస్ లో పెట్టి ఎంత ఏ మైన్ ఏ విస్కి ఏది ఎట్లా కలిపితే ఎట్లా ఏది కాక్టైల్స్ అంటాం ఇది ఇంగ్లీష్ లో కాక్టైల్స్ అంటాం అంటే మిశ్రితమైన మిశ్రితమైన ఆ లిక్విడ్ అన్నట్టు అన్నిటిని కలిపారు అన్నట్టు ఈ కాబట్టి అక్కడి సాఫ్ట్వేర్ పేరు పెట్టి అప్పుడు ప్రపంచం వెరీ ఫేమస్ సాఫ్ట్వేర్ అయిపోయింది అది ఎరోబామ్ అనేది పేరు అట్లా పెట్టారు అంటే వాడి నుంచి వచ్చి దగ్గర కాబట్టి వాడి స్నేహితులతో యోన పోకి వాళ్ళందరినీ జమ చేసుకొని వాళ్ళతో పాటు కూర్చొని తాగేటోడన్నట్టు రాజ్యాన్ని చేయకుండా అటువంటి యరోబామ్ వచ్చి ఏమంటాడంటే మా నాయన భారం మీకు ఎక్కువ కదా ఆ భారం మరీ ఎక్కువ అంటాడు అప్పుడు ఇసలు రెండుగా విభజించవత దేశం రెండుగా చీల్చి వేయబలుతుంది ఎరోబామ్ కాలంలో ఇస్రాయలు రెండు టూ హౌజెస్ అంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ భయపడారు టూ హౌజెస్ లేక రెండు రాజ్యాలు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అక్కడ నుంచి ఈ రోజు వర్త మనకి రెండే రెండు కనిపిస్తూ ఉంటాయి బైబుల్ అనిపించు గుంపులు ఆ యోబాం వల్ల జరిగింది అన్నట్టు రెండు గుంపులు మనం బైబుల్ చూసినప్పుడు ఇద్దరు సాక్షులు అది కూడా రెండు గుంపులు చర్చిలో రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి మేకలు గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ పోయిన గోధుమలు గొరవలు కనిపిస్తూ ఉంటాయి సో ప్రకృతి విడిపోయిన ఆ యొక్క దేశము రెండు రెండుగా విభజింపబడ్డ దేశము ఈ రోజు ఆత్మీయ స్థితిలో రెండు గుంపులుగా తయారైంది రైతుల జీవితంలో అన్నట్టు కాబోను విధానం ఏంటంటే ఆయన జవన కాలంలో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం మోర్ దెన్ థౌజండ్ అనేది గత పర్చు థౌజండ్ కాంట్రిమెంట్ సెవెన్ హండ్రెడ్ వైఫ్ ఇంకా గానం ప్రపంచంలో ఏ రాజకులే చరిత్రలో పదిహేడు మంది పదిహేడు మంది ఆ కాబట్టి వాళ్ళంతా ఏంటంటే ఆ స్త్రీలు ఎవరు అంటే గొప్ప దేశబ రాజులు అన్నట్టు రాజ కుమార్తెలు వాళ్ళు రాను రాణులు అన్నట్టు వాళ్ళట ఈ తులములు బహుధనికుడు బహు జ్ఞానం గలవాడని ముగ్ధులు వారి పిల్లలందరినీ ఇచ్చిండు పెళ్లిలకి అది చెప్పాలి కదా అరే నేను ఎంతమందిని చేసుకుంటాను అనేసి చెప్పలేదు పోయిండు చేసుకుంటా పోయి చేసుకుంటా పోయి తర్వాత ఏమిటి ఆ రాజు ఆ రాజు కుమార్తెలు నేను ఎదురుతో చేర్చేటోళ్ళు నువ్వు ఏంది మేము రాజకుమారులము కుమార్తెలము మాకు నువ్వు ఏమి ఇంపార్టెన్స్ ఇస్తలేవు మీ మందిరంలోనికి ఏమో మమ్మల్ని రానియరు మేము యాజకులు మాకు మేము ఎట్లా మా దేవుళ్ళు మేము ఎట్లా మా దేవుళ్ళని అంటే సొలమును పర్మిషన్ ఇచ్చి దేవాలయాలని అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు దేవతల పేర్ల మందిరాలు కట్టడం కట్టడము సొలమును కట్టిండి వాటిని సొలమున డబ్బులు ఇచ్చింది వాటికి మా మందిరాలు కట్టించడం చూడండి ఈరోజు నేను ఎప్పుడు ఈ ఈ చర్చ్ పేరీకి వస్తాడు నాకు సెల్యేషన్ ఆర్మీ సెలవు ఆర్మీ చర్చ్ నాకు కొంచెం కోపం నేను కోపం చూపించాను కానీ ఈ చర్చ్ లో నేను కోపం చూపిస్తాను ఎందుకంటే అమెరికన్ చర్చ్ సెల్యేషన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒకప్పుడు నేను ఇంటర్నెట్ లో పెట్టను తీసేస్తా డెలివర్ చేస్తా వాళ్ళు కోట్లు కోట్లు ఫండ్ ఆర్ఎస్ఎస్ ఇచ్చారు మన దేశంలో ఎవరైనా క్రిస్టియన్ అక్కడ చేస్తారా వీళ్ళు ఏసింది అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మస్తు ఫండ్స్ సప్లై చేసారు అన్నారు సో ఇది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది నాకు అది అప్పుడు అమెరికా పార్లమెంట్లో వాళ్ళ వాళ్ళ వైఫ్ వాళ్ళ మినిస్టర్స్ అంతా డిస్కస్ చేసారు ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ అబ్జెక్షన్ చేసేదో చేస్తే అప్పుడు ఫండ్ ఆపేసారు తెలియ ఉండాలా కదా సొంత సహోదరుల మీద వ్యతిరేకంగా నిలిచిన ఆ ఆత్మకి నువ్వు డబ్బు సహాయం చేసావు అంటే నువ్వే కూడా దేవుడి నుంచి వచ్చినావా దయ్యం నుంచి వచ్చినావా నీకు అర్థం కావు డిస్కషన్స్ ఉండవు అని మనం ఎక్కడెక్కడ వెళ్లిపోతుంది మన టాపిక్ ఏంటంటే ఈ సొలమోను తీసింది ఆ రోజు డబ్బులు ఇచ్చిండు కట్టుకుండి మందిరాలు కట్టుకోండి నుంచి రకరకాల దేవతల మందిరాలు కట్టుకున్నాడు దాని తర్వాత గుడి వాళ్ళ మందిరాల ప్రతిష్ఠితకి చీఫ్ గెస్ట్ అలమైంద అప్పుడు నాతో ఒక ప్రశ్న వేసుకోండి ప్రవ్వ ఈయన నీకు ఏం కావాలంటే నాకు జ్ఞానం కావాలన్నాడు ఏమీ ఎంటర్ టైమ్స్కి వచ్చేప్పటికి జీవంగా దేవుని కొడుకు రోషం కలిగి పౌరుషం కలిగి అంత గొప్ప మందిరం కట్టింది కృష్ణుడు ఎవరు కట్టింది అంత గొప్ప మందిరం అటువంటి మందిరాన్ని కట్టి ఇప్పుడు దయ్యాల మందిరాలకి పోయి అక్కడ పోయి రిబన్ కటింగ్ చేస్తున్నాడు రిబన్ కటింగ్ చేసిందే గాక అక్కడ వాటికి పెట్టిన వాటిని తిన్నాడు ఏమేదైన జ్ఞానం విగ్రహార దీక్ష మనం చూస్తాం యాక్చువల్గా చాలా మంది చదివి చాలా మంది తింటే అక్కడ డీటెయిల్ చేస్తే చాలా భయంకరమైన మనిషి ఆయన మనం ఎవరి గురించి వ్యతిరేకంగా చెప్పాం ఎందుకంటే ప్రతి ఒక్క పర్సనాలిటీస్ ప్రతి ఆత్మని వివేచించి మన దేవుడే చెప్పిండే కాబట్టి మనం వివేచిస్తున్నాం స్టార్టింగ్ లో అందరు ఉంటారు చివరికి కష్టపడితే ఎందుకు అట్లా అయితే ఆయన వృద్ధాప్యంలో స్పష్టత పడి చేసిన తప్పులన్నీ చేసి చూసుకొని ఆయన జీవించిన విధానము అవన్నీ చూసి వృద్ధాత రాసిన పుస్తకమే ఈ ప్రసంగి అనే పుస్తకం అన్నట్టు అందుకే పన్నెండవ వాద్యాన్ని నేను ఇప్పుడు క్లోజ్ ఆ పన్నెండవ వాద్యాన్ని ధ్యానిస్తామంటే ఒక అష్టరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి దేవుడు ధ్యానం ఇచ్చినాక పోదు అది నాకు తెలుసు ఆయన వరాలు ఇస్తాడు బహుమానాలు ఇస్తాడు కురుపరలు ఇస్తాడు కురుపారులు ఇచ్చినాక తీసుకోడు వాపస్ మనం కూడా అంతే కదా ఇప్పుడు ఎవరికన్నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చి వాపస్ తీసుకుంటామా తీసుకోండి కదా పిల్లలకి చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చినాక వాళ్ళ మీద కోపం వచ్చి వాపస్ గుంతుకుంటామా చాక్లెట్ ఎవ్వరని తీసుకోండి అది దేవుని గుణం కూడా అంతే ఇంగ్లీష్ కి చాలా క్లియర్గా ఉంది గిఫ్ట్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిఫెంటెన్స్ అంటే మీకు ప్రశ్నతం లేకున్నా కూడా వరాలు ఉంటాయి అంత సేవ చాలా క్లియర్గా ఉంది వాక్యం జ్ఞాపకం లేదు గానీ గిఫ్ట్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అండ్ చాలా క్లియర్ గా ఉంది వాక్యం అయితే పడి ఆయన రాసిన వాక్యం అన్నట్టు పుస్తకం అన్నట్టు ప్రసంగి పన్నెండవ అధ్యాయం మొదటి జా చదువుకుంటా పోతాను ఎక్కడ ఆపితే అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేస్తాను టూర్ దినం లో రాకముందే ఇప్పుడు మనం ఉన్నది బహు ఇంకా మంచి దినాలు లేవు ఈ లోకంలో అందరూ అనుకుంటారు మంచి దినాలు రాబోతున్నాయి ఏం వరి కాకండి వ్యాక్సిన్స్ వస్తాయి మంచి మెడిసిన్స్ వస్తాయి ఏం వరి కాకండి అంతా నార్మల్ అయిపోతుంది మళ్ళీ రొటీన్ లో ఎవరు ఎలా విధంగా వెళ్ళిపోతారు ఎవరి జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు ఎవరి ఉద్యోగాల వాళ్ళు ఎవరి కుటుంబాల వాళ్ళు ఎవరి పెళ్లి వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళు అంత రొటీన్ అనుకుంటారు మంచి దినాలు రాబోతున్నాయి కాదు అంటారు కానీ బడిన ఒక్కటే చేస్తుంది ఎప్పుడు రావాలి ఎందుకంటే దినాలు ఎప్పుడు మంచివి మంచి అనేది దినానికి సంబంధించింది కాదు మీ హృదయానికి సంబంధించింది కాబట్టి మనం ఉంటుంది దుర్దినములు కానీ ఇక్కడ ఏమంటుండే దుర్దినములు రాకముందే అని ఎప్పుడు చెప్పుకుంటూ రెండు వేల ఏడు చెప్పబడ్డ వాక్యం ఇది దుర్దినములు రాకముండే ఇప్పుడు వీటి ఎంత నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే అంటే వృద్ధాప్యానికి సంబంధించింది వృద్ధాప్యం అట్లా ఉంటుందని కానీ ఇది ఆత్మీ దృష్టిస్తున్న చేసుకుంటే రైతులు శ్రమలకుండా పోయే టైం కి సంబంధించిన విషయాలు చూడండి పన్నెండవ వర్షం రెండవ రెండవ వర్షం అది పన్నెండో అదనం రెండవ వద్యం ఏం సూర్య చంద్ర నక్షత్రంలోకి చీకటి తమ్మకం ఉంది ఇది మన ప్రభువుడు చెప్పండి మతేశ్వర తిరునాలు అధ్యయంలో ఆ దినం చీకటి తిరుని తమ్ముడు చంద్ర కాంతిని నక్షత్రంలో రాళ్ళు కదా కాబట్టి సూర్య చంద్ర నక్షత్రంలోకి చీకటి కంపతుంది ఆ టైం ఎండ్ టైమ్స్ అన్నట్టు కాబట్టి పండవ పన్నెండవ అధ్యాయము ఇది ఒక పోయట్రీ లాగా లేదు నాకు ఒక ప్రవచనం లాగుంది ఇది ఈ యొక్క లాగా లేదు ఇది ఒక ప్రవచనం లాగా ఉంది నాకు తేజస్ నాకు సూర్యుడు తేజస్సులతోను సూర్యచూ చీకటి కమ్మకముందే పాల వెలిసిన తర్వాత మేఘములు మరణ రాకముందే చూడండి ఆశ్చర్యం మేఘం తిరిగి వచ్చేదానికి సూచన ఈ బాల్య దినం నుండి నీ సృష్టికర్తను స్వరణకు తెచ్చుకోను కాబట్టి ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోలేదు శారీరకమైన భాగ్యం కాదు ఇది ఆత్మీయమైన భాగ్యం ఇంకా పాలు రాజరాశాలనే ఈ వాక్యం ఆ రీతిగా మనకి జ్ఞాపకం నేను అనుకుంటా ఏ కామెంట రేస చెప్పడం వాళ్ళది ఈ బాల్యం అందే అంటే ఈ రోజు ఇంకా నువ్వు పాలు దాగ దాశలనే ఉండవు కాబట్టి ఈ క్షణం అన్న ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించు కనీసం గట్టి అలా తినడానికి ప్రయత్నించు మూడవ వర్షంలో ఆ దినమున ఎక్కడ చూడండి గ్రహణ కాలం గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఆ దినమున ఇంటి కావడేవారు మనకు దొరుకు బలిష్ఠులు వంగరు కాబట్టి ఇది ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలి మనము కావలివారు బలిష్ఠులు ఆ సేవ కావలివారు అంటే సేవకులు కదా ఆ వరకుదురు బలిష్ఠులు వంగుతురు విసులు వారు తొగి మంది చేత పని పెంచుకుందరు కిటికీలో గుండా చూసేవారు ఇవన్నీ నేను మళ్ళా చెప్తాను ఇప్పుడు తిరుగతి రాళ్ళ ధ్వని తగ్గిపోవను బీధి తలుపులు మూయబడను పెట్ట కూతకు ఒకరు నిల్చుని సంగీతము చేయి స్త్రీలు నాదము చేస్తున్న నిశ్శబ్దంగా ఉంచబడతారు ఎక్కడ మ్యూజిక్ చర్చగా కొయర్ ఎక్కడుంది సంగీతం చేయి అంటే కొయ్యర్ కదా కొయర్ లేదు మ్యూజిక్ లేదు నిశ్శబ్దం మొత్తం నిశ్శబ్దం మనకి చెప్పి ఇప్పించింది దేవుడు కానీ ఇది శాంపులే ఇది శాంపుల్ నిశ్శబ్దం పర్మనెంట్ నిశ్శబ్దానికి మనం సిద్ధమవుతున్నాం తగ్గడా చూపించాడు ఎందుకు అది కంప్లీట్ సైలెంట్ అన్నట్టు మొత్తం మరణ కాండ అయిపోయేంత వరకు సైలెంట్ అన్నది అందరు మరణించినంత కంప్లీట్ సైలెన్స్ ఇంత సో ఇప్పుడు వీటిని ప్రకృతి సాధ్యం కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు చూడండి అదేనే ఇంటికి కావలే వనకదురు బలుష్యులు వంగగురు ఇప్పుడు చూడండి ఇవన్నీ మీ శరీరానికి సంబంధించి విసురు వారు కొద్ది మంది చేత పని చాలించుకుందరు కిటికీ దాని తర్వాత కిటికీలో గుండా చూచేవారు అంటే కంటి చూపు తగ్గిపోతారు దాని తర్వాత అంటే మీ కండ్లు పండ్లు నమ్మలేది పోతుంది అనేది పండ్లు ఊడిపోయింటే కాబట్టి పండ్లు పండ్లు ఉండవు అని చెప్పింది వీధి తలుపులు మూయబడిందంటే చెవులు సరిగా వినిపించవు ఆ పిట్ట యొక్క కూత కొంచెం చిన్న శబ్దం ఎక్కడ జరిగినా గానీ అదేదో పెద్ద శబ్దంలాగా అనిపిస్తుంది ఎందుకంటే అది మూతగొడ్డ చెవులు కొన్నిసార్లు తెచ్చుకున్నప్పుడు చిన్న శబ్దం కూడా పెద్ద శబ్దంలాగా ఉంటుంది ఇది ప్రకృతి సహజంగా దేవుని బిడ్డలందరూ అటువంటి శ్రమల గుండా పూతలు అనేది ఇక్కడ ఆ శ్రమల కాలంలో సుకుంటారు చిన్న శబ్దాన్ని కూడా భయపడిపోతారు బలిష్ఠులు కూడా వనికి పోతారు ఆ ఎంత ధీమాగా ఉన్నా కూడా దేవుడి బిడ్డలు కావాలి వారు అంటే కదా వనికిపోతారు ఆ టైం మనం సిద్ధమవుతున్నాం ఇరవై రెండు ఐదవ వర్షం లేదు చోట్లకు భయపడతారు అంటే ఎక్కడైనా ఎక్కువ అంటే ఎక్కడైనా చర్చస్ పైన పెద్ద పెద్ద బుట్టల మీద టెంపుల్ అక్కడ పోవాలంటే భయపడతారు అంట మార్గంలో ఎందుకు భయంకరమైనది కనబడింది చూడండి ఇది అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆ బాదాము వృక్షములు పువ్వులు వృక్షము పువ్వులు పొయ్యిలు అంటే కొంచెం ఎక్కడో ఒక నిరీక్షణ అన్నట్టు నాకు ఏదో ఒక రకమైన రకమైన విడుదల కలుగుతుంది అనేది అనే రీతిగా వృద్ధాత్మయాలి పళ్ళన్నీ రాడిపోయినాక కొత్తగా పండ్లు పుడతా ఉంటాయి ఓ చెప్పాలంటే కానీ ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకోవాలా నాకు ఒక నిరీక్షణ ఏంటంటే మనం ఇంత సేమ ఇప్పుడు బాదాం చెట్టు ఎండిపోతుంది కదా ఎప్పుడు ఎండిపోయట్లేదు అనిపిస్తుంది సడన్ చిగురులో మొత్తం ఎండిపై చచ్చిపోయింది అనుకుంటారు ఆ చెట్టుని కానీ ఒక్కసారి సీజన్ లో మొత్తం చివరిలోచ్చి పచ్చని ఆకులు అనిపిస్తుంది దాని తర్వాత ఫలాలు వస్తాయి కాబట్టి ఎండిపై జీవితం అంతా తెచ్చుకుంటుంది అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది మిడత బరువుగా ఉంటుంది చూడండి ఆస్తులు ఆ తెలుసు మిడతలు అంటే పేడీ నేనంత డీటెయిల్ నేను చెప్పాను బుద్ధ బుల్సు పగులును గుడ్డర కాయ పగులు అంటే ఇది పంపుకింట్ అంటే ఇంగ్లీష్ లో గుమ్మడికాయ అంటారేమో దాన్ని పెద్దగుంటాయి కాయలు ఇవి పగులను అంటే ఎంత పెద్ద కాంగిరీ చేసిన పెద్ద గుంపు అది తగిలిపోక సప్పదని విషయాన్ని జాఖం చేస్తున్నాడు ఎంత పెద్ద కాంగిరీ చేసిన ఉంటాయి అని చెప్తున్నాడు తన నిత్యమైన ఉనికి పట్టుకు కూర్చున్నాడు వీళ్ళందరూ మరణించి నిత్యమైన ఉనికి పట్టు ప్రభు చెంత పోతారు అదే ప్ర చూస్తా మనం ఏడవ ధ్యానం ఇస్తాం అనుకుంటారు ఆ అందరు మరణించినాక వీళ్ళంతా ఎవరంటే లెక్కకు మించిన వారు వీళ్ళందరూ చూతా అంటుంటారు వీళ్ళెవర నీకు తెలుసా అంటే నాకు తెలియదు అయ్యా అంటే వీళ్ళందరూ మహాశ్రములలో ఆ గోరపిల్ల రక్తంలో వాళ్ళు ఉతుకొని వచ్చిన వారు అప్పుడు వ్యవహారం అడిగిందాసింది అంటే మహాశ్రమలనే ఎందుకు ఒత్తుకోవాలి వీళ్ళంత ముందు ఎందుకు ఒత్తుకోలేదని అడిగింది అవసరం అడగలేదు అయినా మనం అడుగుతున్న ఎందుకు ఆచారబద్ధమైన జీవితం ఉంటే ఏమైంది అంటే అతనే తారీఖు అంది బాంత బురదల మునిగి మునిగి బయటికి వచ్చి మంచి నిలుతినంత మళ్ళా వాపసు పోతుంది అని చెప్తే కేసురు అందుతో బోలుస్తుంది ప్రీవితం అది తిరిగి పోతుంది పాపపు జీవితంలోకి కాబట్టి వాళ్ళంటాం మళ్ళా ఎంత అవుతుంది ఎందుకంటే ప్రభు ఒకటేసారి మరేస్తారు మన గురించి అనేక సార్లు తిరిగి పాపం చేస్తే నీవే మరణించాల్సి వస్తుంది ప్రకృతి సక్రం అంటే నీ శరీరం మరణించాల్సి వస్తుంది నీ ఆత్మ కాదని పౌలు కొలసిన నష్టపతిలో జ్ఞాపకం చేస్తాడు చూడండి ఎండి తాడు బంగారు గిన్నె పగిలిపోవును ధార యొక్క కొండ పగిలిపోను బావి యొక్క చక్రము వడిపోవును అంటే కాలం చక్రం బావి చక్రంఠలేదు ఒకేనేసి నీ ముగిస్తుంది చక్రం అంటే నీ టైం అయిపోతుంది అంటే చర్చ చేస్తాము అయిపోతుంది టైమ్ ఆ సైకిల్ అయిపోతుంది అని చెప్తున్నాడు వెండి త్రాడు బంగారు చిన్న ఇవన్నీ జీవన ఆధారాలు అన్నట్టు అన్నీ పోతాయని చెప్తున్నారు కుండ కూడా బగిలిపోతుందించాను నీకు దాహం కూడా ఉండదు నీళ్ళు కూడా ఉండవు అని చెప్తున్నాడు త్రాగుడా ఉండదు త్రాగే నీళ్ళు తాగాలని ఆశక్తి కూడా ఉండదు దాని తర్వాత మన అనేది గనికటి భూమికి చెరువును ఆత్మ దాన్ని దయచేసే దేవుడిని వచ్చి మరలా పోవును ఇది నాకు ఆశ్చర్యం ఎందుకంటే ప్రసంగి కృతకంగానే ఉంది చనిపోయిన వాళ్ళ గురించి కానీ నేనైకో కొంతకాలం ఏంటంటే ఎంతో దీర్ఘంగా గంటలు గంటలు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడిని వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ప్రార్థన చేసేవాడి చనిపోయిన వారి గురించి నాకు తెలవాల ప్రభు నాకు వాక్య ఆధారంగా తెలవాల ప్రభావాన్ని అసలు ఏమంటాడంటే చనిపోయిన వారు మరపడ్డవారు వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఎక్కడ అసలు వాళ్ళు వాళ్ళు అనేది వెళ్ళడానికి కానీ కొత్త నీ పనులకు వస్తే కాదు ఏసు ప్రభులు చనిపోయిన వారు శాశ్వతంగా జ్ఞాపకానికి చేయబడతారు ఆయన మర్చిపోవడానికి చెప్పింది నేను వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తున్నాడు దాని తర్వాత వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వస్తున్నాడు కృష్ణదాస పత్రిక నాగో అధ్యం పదహార అధినీ వాళ్ళని అందరినీ తీసుకొస్తున్నాడు స్వలమను జ్ఞానం కంటే మనకి ఎక్కువ ఇచ్చాడు దేవుడు జ్ఞానం యేసు ప్రభుకి మనం నన్ను జీవితాంతం సమర్పించుకొని జీవించేసు ప్రభు లేకపోయింటే మన జీవితంలో ఈ జ్ఞానము ఎప్పటికీ మనకి అగోచరంగా మనకు అందమే కాకపోతే కాబట్టి సమస్తము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థం కాబట్టి దేవుని మన దేవుని నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్మ దేవుని ఇద్దరికే పోతుందని ఆయన చెప్తున్నాడు కానీ మనకి ఎన్నో భాగ్యం బైబుల్లో నేను వాక్యాలు మీకు చూపిస్తాను న్యూ కూడా ఈ ఆత్మలు దేవుని నిద్రపోయినాక తిరిగి వాళ్ళు కొడుకు పనులు అప్పగించాలంటే వాళ్ళందరూ ఈ లోకంలో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రియులు ఎవరైనా కానీ రక్షిపబడి చనిపోయిన వాడు ఎక్కడి నుంచి మనం భయపడడానికి లేదు ఎందుకంటే వాళ్ళందరు ఎక్కడో ఒక పని చేస్తూ ఉంటారు ఎందుకంటే నాకు మా ఫాదర్ గారి తినప్పుడు నేను చాలా కాలం గంటలు దేవాలి నాకు దీపించింది దేవుడు మా ఫాదర్ కూడా రకరకాల సేవలు చేస్తే ఒకరోజు నాకు దీర్ఘంగా కళలో ఎంతోసేపు కళలో మాట్లాడుతాను ప్రభు రెండవ రాత్రాలు అక్కడ కళల మాట్లాడగలరు నేను ప్రేమ ప్రార్థన చేసి బాగా ఉండి నేను చేస్తాను కాబట్టి నాకు దేవుడు జవాబిచ్చింది ఆ ఆ కళలో నాకు చెప్తుండదు వాళ్ళందరూ ఎట్లా సిద్ధమవుతున్నారు సెవెన్ లో భూమి చదువు పెట్టడానికి దేవుడు ఏదీగా సిద్ధపడుతుంది దొరుకుతుంది వాళ్ళంతా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ చెప్తున్నాడు నేను నేను ఉదయం లేచినంత నాకు అవి జ్ఞాపకం లేదు అప్పుడు నాకు అర్థమైంది కళ మీ ఆత్మకు సంబంధించిన విచారానికి సంబంధించిన కంటే మనం మర్చిపోతాం సరే ఈ రోజు మనం బహు దీర్ఘంగా ధ్యానించడం వారు అవకాశం ఉంటే ఈ పత్రికి సంబంధించిన పుస్తకాలు ఈ అట్ల కంటే బహు కష్టతరమైన పుస్తకం బైబిల్ ఏ పుస్తకం మనం నువ్వు అర్థం చేసుకోవచ్చు కానీ ప్రసంగి అర్థం చేసుకోవడం మహా కష్టం అనేది టఫెస్ట్ బుక్ అన్నట్టు బైబల్ అంటే కాబట్టి మనం ఎట్లా ఆలోచించాలంటే ఏది టఫెస్ట్ అదే మనం ప్రయత్నపడాలి ఎందుకంటే దేవునికి ఇప్పుడు వీడికి టఫ్ ఎస్ట్ మనం దాన్ని పట్టుకున్నప్పుడు మన దేవునికి ఇష్టం కదా అది కష్టపడాలనుకుంటున్నాడు కాబట్టి వీరికి నేను బయలుపరచాలని హృదయం కాబట్టి ఆయన ఎవరు అర్థం చేసుకోగలరు మనం ప్రయత్నం పడాలా మనం దేశాలకు సహాయపడుకోవ్వా నువ్వు హృదయం నేను అర్థం చేసుకోలేదు సరే నేను నీ గును కాబట్టి నా తండ్రిది కాబట్టి నాని కాకుండా ఉంటారు అర్థం చేసి నాకు కావాలప్పుడు అవ్వ నేను ఇది అర్థం చేసుకుంటాను స్వాతంత్రం పొందుతాను అనేకలకు చూపిస్తాను నేను అందుకోసం నేర్చుకుంటున్నాను నా ప్రార్థన మనకు అవసరం చిన్నగా నేను ప్రార్థిస్తాం తండ్రి చూసుకోండి పక్షు దర తండ్రికి వందల ప్రసంగి రెండు బరువు కొంచెం పుస్తకం లాగా ఉంది నాకు అది పద్యం లాగా ఉందని అంటే చాలా నాకైతే జరగబోయే విషయాలను సూచిస్తుంది ఇదేమంతా మీద నడిపించండి మా పల్లెలంగా అభివృద్ధిలో తీసుకుంటండి ఆర్థికంగా బృధపరిచి మమ్మల్ని అందరినీ మీకు సాక్ష్యం నిలబెట్టుకోమని మీరు సీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం సోదం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత మా ప్రియ పరలోకే నీ ఘనమైన నా మని స్తులు సోద్రం అయినా గొప్ప దేవ వాక్యం ద్వారా నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞత అర్గించుకోవడం సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే కలుగుని కాక హలలీయ ప్రా దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకోమని వాక్యం చెప్తుంది ప్రభావ నా తన గొప్ప కూడా ఏ రీతిగా ప్రభావ తిరిగి నిచ్చేందుకు రావాలా ప్రతి తిరిగి తిరిగి ప్రభా తను ఉనికి పట్టుకే పోవాలని వాక్యం చెప్తుంది ప్రభా ప్రతి ఒక్క బిడతాను తిరిగి మీ సన్నిధికి రావాలి మీ ప్రణాళిక ఉంది ప్రభావ ప్రయాసంలో ప్రతి బిడ ప్రభా రక్షణ పొందిన ఆయన మీకు రక్షణలో ఉండి ప్రభా చివరి వరకు ప్రభు మీ జీవించి తిరిగి మీ సన్నిధికి రావాలా ప్రభా అలాంటి ప్రణాళికతో తనకు ముందుకు ప్రభావతాన్ని మా జీవితాలు మీకు సమర్పించుకోవాలని సహాయపడండి భయంకరమైన దుర్దినాల్లో భయంకరమైన దినాలే ఉంటుండే కాబట్టి ప్రభావ ఆయన ఇసు ప్రభావతాన్ని మేము మీ కొరకు జాగ్రత్తగా జీవించాలా ప్రశుద్ధంగా జీవించాలా ఈ నీతి సత్యాన్ని మేము అనుసరించి ప్రభావ మీరు జీవిస్తూ ప్రభావ అనేకులు ప్రభుత్వం ప్రకటించి మీ ఎందుకు నడిపించాలా ప్రభావ అలాంటి సేవా జీతం నడిపించడానికి మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేస్తాం మరీ జాగ్రత్త పడాలి ప్రభా అయినా ఇసు ప్రభాన్ని నీకే వన్నాను ప్రభా అయినా మీరు అక్కడ తినాలంటున్నాం ప్రభావ ఎన్నెన్నో విషయాలు మీరు మా బయలుపరిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు అయినా దాన్ని బట్టి మీకు వన్నాను ప్రభా ప్రతి స్వీకరించే ప్రభావ మా జీవితాలు అవలంబించుకొని అనుభవపూర్వకంగా అనేక ప్రకటించినైనా మీ చెందుకు నడిపించలే బలమైన సాధనంగా వినూతమైన అభిషేకం ద్వారా మేము నడిపించమని నా దేవ నా ప్రభా నీకే స్తోత్రమైన గొప్ప దేవ వాక్యను బట్టి నీకు వన్నాను నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి ఎస్ క్రీస్తు ప్రభావ తండ్రి మేము మీ కొరకు ప్రతి దశలో ప్రభావ తండ్రి మీకు మీద ప్రభావ సమస్త ప్రవర్తనని మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభా మేము ఏ దశలో ఉన్నా కానీ ప్రభా నేను మైమ ప్రతి క్షణం ప్రభావ మీ ఆత్మలను జీవించాలా మీ వాక్యంలో మేము జీవించాలా ప్రభావ మీ సన్నిధిలో ఉండాలి మీతో పాటు మేము ఉండాలా ప్రభావ ఆ రీతిగా అలాంటి ఆత్మీయమైన అనుభవాలకు నడిపించి మనకు ఆదిష్టమైన ఐక్యమైన విచారాలతో కొట్టుకొని పోకుండా సహాయపడండి మా ప్రతి పని మీద విజయం అనుగురించి మనకు ఆదిష్టమైన ఆ రీతిగా ప్రభా బ్రదర్స్ అందరూ మీరు దీవించి ఆశ్రయించి ప్రభావ పని బాట్లు వెళ్తున్న ప్రభావాలను చుట్టూ మీకు కంచి వేయండి మీ భూతల కాపులు దండే పనిలో ఘన విజయం అనుగ్రహించి మనకు ఆదిష్టమైన కుటుంబీకులందరూ మీరు ఆశ్రదించండి ఇంకా ఆత్మీయ దచ్చిన ఇంకా అంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానములు ఎదుగులాగా సహాయపడండి ప్రతి కుటుంబం మీరు ఆశీర్వదించుకురా మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోవడం ప్రాదిష్టమైన గొప్ప దీవ రాణ బిడ్డలకు మీరు ఆశీర్దించని జీవించను ప్రభావ మీరు గొప్ప విజయం అనుగ్రహించమని తాదిష్టమైన రక్షణ ప్రణాళికలో చివరి వరకు మీ కొరికి మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగానే ప్రకటించి అనేకులు ప్రబలతో నడిపించే సేవకులు కూడా తయారు చేయాలని ప్రధిష్టమైన గొప్ప దీవన తన ఒక వైరస్ బాధితులు ప్రార్థిస్తామైనా కృప చూపించను అయినా కనికరి చూపించండి అయినా మరణ సంఖ్య తగ్గులాగా మీరు సాయపడని అయినా ఇసు ప్రవంతన్ని ఒక వైరస్ మీరే గద్దించుకోమని ప్రార్థిస్తామైనా మీరు ఆడిసి వచ్చిన ప్రభావ మీరే గద్దించండి ఇసు ప్రవణ ప్రతి ఒక్క బిడె మీరు స్వస్థపరిచని ప్రభావ జీతాలని సమర్పించుకోలేని ప్రతి బిడెం మీరు ఆకర్షించుకోమని రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థతలు అనుగ్రహించమని ప్రార్థం స్వస్థత మీ నుండే రావాలా తన ఇసు ప్రభు అను ఈ లోకం ఏది నమ్ముకు వ్యర్థమే ప్రవ మనుషులు నమ్ముకు అంటే రాజులు ఆశ్రించుకుంటే యహోవాన్ని వాక్యం చెప్తుంది ప్రతి దశలో నేను మిమ్మల్ని ఆశ్రయించాలా విశ్వాసంతో మేము ముందు మీలోంచి విజయం పొందుకోవాలి సమస్తం మీలోంది కనుక ప్రభావ మీ నుండి మేము పొందుకోవాలా ప్రభావ్వాన్ని కృప మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిష్టం ఆయన నాదే గొప్పదనం పట్ల మీ కనికిని జీపించి అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవించి వాళ్ళందరూ బయటికి రావాలా ఈ శివరక్షణాలు అయినా కూడా ప్రభావ మీ సత్యాన్ని గ్రహించే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకునే ప్రతి సంఘం ప్రభావ సరోసత్యంలోకి రావాలా సత్యమైన మీ వాక్యను బోధించాల ప్రభావా కాక్రికేషన్ నుంచి గొప్ప గొప్ప సేవకులు బయటికి రావాల ప్రభావాన్ని విశేషమైన అద్భుతాలు ప్రతి సంఘంలో మీరు జరిగించమని ప్రార్థ్యం మీ మహిమ ప్రభావం గొప్ప ఉద్యమం మీరు చివరి కల ప్రతి సంఘం చేయాల ప్రభావా అనేకులు మీ చెంతకు రావాలా ఇదే నిజమైన దేవుళ్ళని తెలుసుకోవాలా ప్రభావాత ఆత్మీయ నేతలు ఎక్కువ రక్షణ ప్రణాయకులు ఓ ప్రభావం అనేకులు రావాలి ప్రభావ అంటే సేవ జీతాలు ప్రతి సంఘాన్ని నటించి ప్రతి సేవకుని నటించి మనం ప్రార్థిస్తాం ఆయన నా దేవాలని సేవ మేము చేయాలి ప్రభావం అపూస్తలు చేసి ప్రభా భూతాల కింద గొప్ప సేవ చేసిండ్రు దానికి మించి ప్రభావ మేము చివరి దశలు మేము చేయాలా ప్రభావ ఎందుకంటే చివరి అంచులు నువ్వు చేసాం ప్రభా ఇక్కడ సమయం లేదు ప్రభావ ఆయన మా కాలంలో జరుగుతుంది కనుక ప్రతిదీ మేము అనేకులు ప్రకటించాలా ప్రేమతో సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో మేము ఉపదేశించాలా ఓ ప్రభావ అనేకులు ప్రభావన మా హేతుడికి ప్రతి ఒక్కరికి ప్రభా సాత్విక దీని మనసుని సమాధానం చెప్పడానికి సహాయపడండి ప్రవ్వా మా హృదయాలు మీరు ఇస్తు మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం ఆయన అంటే నూతనమైన ఆత్మీయ నడిపిచేయం ప్రవ్వా ఆయన ఈ సూప్ర విద్యార్థులు తా స్వస్థపరికి వంద ప్రభావం సంపూర్ణంగా మీరు మీకు సమర్పించాలన్న సాయపడ ప్రభావ పూర్ణ స్వస్థ దయచేయంతా కుటుంబి అంతా మార్చుకోండి రక్షణ ప్రాణాల మీరు నడిపించండి ప్రవేశం మీరు ఆయన ఈ సూప్ర చక్రవర్తి ప్రయోగించి ప్రార్థిస్తాం చదువుకు మీరు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయని ప్రభావా తన కుటుంబాన్ని ఆస్వాదించింది తన హృదయ వాంఛను మీ తీర్చాల మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి ప్రవా ఎఫ్రా మెదర్ శ్యాం బ్రదర్ ప్రభావ భాస్కర్ బ్రదర్ నుంచి ప్రార్థన చేస్తాం అయినా ఇసుకు ప్రభావ తన ఉమేస్ నాకన్నా ఈ శుక్రభు అందరించి ప్రారంభిస్తాం మీరు గొప్ప విజయమని గురించి వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యాలయం జరిగింది ఇంకా సేవలు ఇంకా పరిచయలు ఇంకా ముందుకు తీసుకోమని ప్రార్థమైన ఆ రీతికి ప్రవేశం చేసే ముట్టే సాకం ప్రభుత్వం మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ప్రభు అనేకమైన విషయాలు బయలుపరచండి ఈ శుక్రభ గూడమైన స్థానం మీరు బయలుపరచండి పరిశుద్రపుతాండి అయినా ఈ శుక్రు చివరి కాలంలో ప్రభావ ఇంకా ఏం జరగబోతున్నాయి అవన్నీ ప్రతి ప్రవేశం ఉన్నాయి అవి మేము అర్థం చేసుకోలేదు అని తెలుసుకోవాలి మీరే మాట్లాడమని ప్రార్థమైనా కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్దించి దీవించుట్టు మీరు దహించి మీకు కంచు పెట్టి మీకు కొలు ఇంకా మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోవాలని గొప్ప సేవకులు మీరు తయారు చేయడం ప్రార్థిస్తున్నాం శిక్ష మంచి ఆరోగ్యం ఇచ్చే చుట్టూ మీకు కంచేసి మీ బూతులు కావాలి ప్రతి బిడ్డ మీద ఆశీర్దించడం ప్రార్థమైన ఆ రీతిలో ప్రభావ యవనస్థుల నుంచి ప్రార్థిస్తాం ప్రతి యవనస్థులు ప్రభావం సమర్పించుకొని మీకు జీవించాలని సహాయపడంగా సైతాన్ని బంధ కాలించిడవలు సైతాన్ని శీకర శక్తులు గద్దించిన ప్రవర్తన పాతాలలో అంచిన ప్రాధిష్టమైన గొప్ప గొప్ప సేవకులు లేవాల ప్రభావా తను పడిపోయిన సోకులు కూడా లేవాలి తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాలు మీకు సమర్థించుకుని కొరకు జీవించలేకనే మీరు సహాయపడడానికి ఆదిష్టమైన ప్రతి బిడెన్ వస్తా ప్రతి నుంచి పెద్ద అందరూ ప్రభావం మీరు ఆశ్రయించాలి బిజినెస్ డెవలప్ చేయను ప్రభావ ఈ చివరి దశలు అన్ని పతనమైపోయిన ప్రభావ ఆర్థిక వ్యవస్థ కోసం కనికరించాలి చూపించి తిరిగి దాని రెస్టోర్ చేసే ప్రభావ ప్రతి బిడ్డ మీకు ఒక మహిళ పరంగా జీవించడానికి సహాయపడి మా దేశం అంతా రక్షించడానికి రావాలా గొప్ప గొప్ప సేవకులు మా దేశం నుంచి లేవాలా అనేక దేశాల శువార్థ ఈ దేశం పట్ల మీకు కనికరం చూపించి మీరు ఆశీర్దించే ప్రభావ ఉన్నత మీకు గొప్ప సేవకులుగా పెద్ద మిషనరీ దేశంగా మా దేశం కావాలా ప్రభావ స్వీకరిస్తున్నాము అది ప్రతి సేవకులు లేవనెత్తి ప్రతి చోటి ఒక సాక్షి వాళ్ళు అందరు నిలబెట్టుకుని మీటింగ్ అంతా మీరు నడిపించింది కానీ వన్నాళ్ళ పవాిందరూ మాట్లాడింది కానీ వన్నాళ్ళ పవా సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పించుకుంటూ త్వరలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించి పెడుతున్నాను తండ్రి ఆమె మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపా వందనాలు స్తోత్రాలు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవం గలదేవా తండ్రి ప్రభా ఇన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి ప్రభా నాయన ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా మీరు లేకపోతే జ్ఞానమే లేదు తండ్రి నాయన ఈ మర్మమే తెలీదు ప్రభా నాయన ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా అల్పులం మీకు జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రభా నాయన మాతో సత్యమును మాకు తెలియపరుస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన అయ్యారాకడ గురించి మేమందరం ఎదురు చూస్తుంటున్నాం తండ్రి ప్రభా ఆ రాకడలో మీతో కలుసుకోవాలని నిద్రించిన మా వారిని మేము కలుసుకోవాలని ఇంతగానో నాయనా ఈశ్వర ఆశపడుచుంటున్నాం తండ్రి మీ కృపను అనుగ్రహించమని వేడుకొని తండ్రి ప్రభా నైనా మీ చిత్తం ఏమై ఉన్నదో అది మాత్రమే జరుగును దాకా సహాయం చేయండి ప్రభా నైనా ఈశ్వరగా ఈ లోకంలో కొద్ది రోజులు తండ్రి మేము గడపవలసి ఉన్నది మరి ఆ కొద్ది రోజుల్లో రాబోతున్న శ్రమలు రాబోతున్న శ్రమలు కష్టాలు తండ్రి ప్రభా నాయన సంతోషాలు ఇక అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి మీరు కలిగి ఉన్నారని మేము ఎంతో ధైర్యంగా ముందు కొనసాగుతున్నాం ప్రభా ఇంకా మీ మీద అధికముగా ఆధారపడి విస్తారమైన సువార్తను చేపట్టే వారంగా ఉండటం సాయం చేయండి ప్రభా ఆయన శ్రద్ధ ఉనేకుల్ని హెచ్చరించుచు గడ్డించుచు అయా మీ వాక్య భోగాలు ప్రతి రోజు మాతో మాట్లాడుతున్నాయి ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నాయి ప్రభా ఆయన ఈ సురగా సుఖభోగాలకు మా శరీరాలను మా మనస్సును మా తండ్రి ప్రభా నాయన అయా మీ యొక్క ప్రజలతో ఆ యొక్క మోసగారు ఏ విధంగా అయితే శ్రమానుభవం ఆయన గురి దేన్నైతే చూసి ఉన్నాడు కలగబోయే మహిమను తండ్రి ప్రభా దాన్ని మేము కూడా చూసే తండ్రి అన్ని విషయాలలో తగ్గింపు జీవితమును మాకు దాయిచ్చేయండి తండ్రి కృపణ అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాను తండ్రి మా మధ్యలో ఉన్న సారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ప్రతి దినం మాతో మాట్లాడిపిస్తూ వస్తున్నా మీకు ప్రత్యేకమైన వందనాలు తండ్రి ఈ సార్ని ఆయా ఆశీర్వదించండి ముఖ్యంగా మంచి ఆరోగ్యముని దయచేయండి తండ్రి ఎంతో ఎన్నో చూసి ఉన్నారు ప్రభా సార్ తండ్రి ప్రభా నయ మా మధ్యలో పంచుకోవడం తండ్రి మాకెంతో తండ్రి ప్రభా బ్లెస్సింగ్స్ ప్రభా ఇంకా మాతో నాయన లోతుగా మాట్లాడమని వేడుకొని చుంటున్నాం సహాయం చేయమని వేడుకొని చూంటున్నాం ముఖ్యంగా తండ్రి ప్రతి రోజు వస్తున్న డిస్టర్బెన్స్ అంతా ఏసునామంలో కొట్టి వేస్తుంటున్నాం ప్రభా నైనా ఏసు సహాయం చేయండి అదేవిధంగా మా మధ్యలో రవి బ్రదర్ ఉన్నారు ప్రభా నైనా బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం దేయండి తండ్రి ప్రభా భక్తిగల జీవితంలో మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇంకానో గొప్పగా వాడుకోమని పరిచర్యలు తన జీవితంలో నాయన గొప్పగా వాడుకోమని వేడుకొని వచ్చినాం తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వచ్చుంటున్నాం అదే విధంగా తండ్రి మా మధ్యలో రాలేకపోయిన బ్రదర్స్ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి బ్రదర్స్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే అంటే సర్జరీ నిమిత్తమే హాస్పిటల్ వెళ్లి ఉండగా తండ్రి సర్జరీ అంతటిలో మీరు తోడుగా ఉండదు మీరు పరమ వైద్యులు నాయన సహాయం చేయండి డాక్టర్ గారితో మీరు ఉండండి నాయన మా అమ్మగారికి తండ్రి ప్రభావైనా ఏ భయాందోళన కలగకుండా తిరిగితనము తీసివేసి మంచి ధైర్యమును పెట్టుకుని తండ్రి గొప్ప కార్యాలను చేయండి భాస్కర్ అన్న కుటుంబానికి కూడా ధైర్యమును దయచేయండి గొప్ప కార్యాలను చేయండి అదేవిధంగా తండ్రి అనేక దినములుగా అనేక విషయములను నితమై ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి కోవిడ్ బాధితుల్ని వలస రైతులను తండ్రి ప్రభా మేము అధ్యయనం తండ్రి మీరు కృప చూపించినారు ప్రభా అనేకులు కోవిడ్ ద్వారా స్వస్థపడుతున్నారు దానికి మీకే మహిమ రావాలి ప్రభా అదే విధంగా ఆయన ఎవరైతే మరణించి ఉంటున్నారో ముఖ్యంగా జోసఫ్ కిషోర్ పాస్టర్ గారు మరణించి ఉంటున్నారు తన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆ సంఘానికి కాపరి మరణించి ఉన్నారు కానీ ప్రధాన కాపరి మీరు తండ్రి ప్రభా నాయన ఆ సంఘాన్ని అంతా నాయన లేవనెత్తమని సహాయం చేయమని ధైర్యమును దయచేయమని ఓదార్చమని తోడుగా నీడగా మీరు ఉండమని వేడుకొని ముఖ్యంగా చిన్న బిడ్డలు ముగ్గురు బిడ్డల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి గొప్ప సేవకులుగా నాయన వారు మార్చబడితే సాయం చేయండి ప్రభా అమ్మగారికి కూడా మంచి ధైర్యమును దయచేయండి ప్రభా ఓదార్పును దయచేయండి ప్రభా సాయం చేయండి అదే విధంగానైనా ఈ కయ తండ్రి ప్రభా అల్పుడను అయోధ్యుడను నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా జాశ్వని బట్టి వందనాలి ప్రభా జాశ్వని ఆయన ఇప్పుడే తెలుసుకున్నాం తండ్రి ఆరోగ్యంగా ఉన్నాడని తండ్రి ప్రభా ఇంకా స్వస్థపరచమని సహాయం చేయమని వేడుకుని ఆ బిడ్డ కృపను దయచేయమని వేడుకొని తమ కుటుంబానికి తండ్రి ధైర్యమును గైడ్ చేయండి కుటుంబంలో ఉన్న తండ్రి ఆ యొక్క చిన్నపాటి గొడవలను తొలగించమని వేడుకొని వచ్చున్నాం ఆ యొక్క దురాత్మ ఏ సినిమాలు పారిపోయిన గా గొప్ప కార్యాలను చేయండి చెల్లి క్రిస్టిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు అదే విధముగా తండ్రి ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా జరుగుతున్న సేవలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బ్రదర్ మరొకసారి మీ చేతులు కప్ప చెప్పుకుంటున్నాం అల్పుడను తండ్రి అయోగ్యుడను అయినప్పటికీ అయాన్ని ప్రేమాన్ని కృప ద్వారా పాపం నుంచి నన్ను విడిపించినారు దాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞుడిగా జీవించాలని కృతజ్ఞుడిగా నిలిచిపోవాలని తండ్రి ప్రభావ మహిమ విధంగా నా జీవితం ఉండాలని దాన్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మారచకుడు మా ప్రభు మీ కుమారుడైన ఏ పరిశుద్ధనామనడి వేడుకుంటున్నాము తండ్రి ఇంతవరకు మీరు మా సాయకులునే నడిపించండి మీకు అదనాలి మా తా మాట్లాడడానికి అవకాశాలు బట్టి మీకు అదనాలి ప్రతి ప్రార్థన మీ సరికి చేయడం అనుమతించకుండా ప్రేక్షణ కలిగి ముందుకు తయారు చేయాలంటే నడిపించండి ప్రతి చూద్దాం మీకు సంక్షోధం పెడతామని అట్లాస్తున్నాం తండ్రి సమాధానం నడిపిస్తే మనందరికి సమయడం దాకా రెగ్యులర్ సార్ రెగ్యులర్ రవి బ్రదర్ చేస్తాను